ఎత్తనసంఖ్య ఎనభై ఆరు ఇతరములు ఇన్నియు ఇన్నియుమిటికీ మతిచంచలెమే మానుట పరము ఎక్కడి సురపురము ఎక్కడి వైభవము ఎక్కడివి ఇన్నియూ ఏమిటికీ ఇక్కడనే పరహితమును పుణ్యము గక్కున చేయగలదు ఇహపరము ఎవరు చుట్టములు ఎవరు బంధువులు ఎవ్వరు ఇందరును ఏమిటికీ రవ్వగు లక్ష్మీ రమణుని తలపుచు ఇవ్వలత సుఖించుట పరము ఎందరు దైవములు ఎందరు వేల్పులు ఎందరు ఇందరును ఏమిటికీ కందువెరిగి వెంకటగిరి రమణుని చిందులేక కొలిచ్చినదిహపరము